అమృతత్వ మానసు ఏం చెయ్యమంట ఏం చెయ్యి మాట డూ నథింగ్ డూ నథింగ్ అంటే ఏమంటే ఎలాగండి జీవితం అరే మళ్ళీ కిందకు వచ్చేసాడు మళ్ళా ఏమంటే నా జీవితం ఎలాగన్న పరిస్థితి కిందకు వచ్చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆ మొదలు మళ్ళా కథ మళ్ళీ మళ్ళా పాఠం మొత్తం చెప్పాల్సింది అతీతంగా ఉండి కర్మ చెయ్యి సాక్షిని గుర్తించు వెరీ వెరీ ఇంపార్టెంట్ చదవండి చేత మనస్సు నడపబడుచున్నది మనస్సు నన్ను తెలుసుకోలేదు మనోవికారములు నన్ను అంటవు మనస్సు వీక్షించునట్లే ప్రాణమును కూడా వీక్షించుచున్నందున నేను ప్రాణము కూడా కాను మనో ప్రాణములకు విలక్షణమైన వాడను సత్యమే కదా అధికార్య సత్తాస్వరూపమైనందు సత్తాస్వరూపం వ్యావహారిక సత్తా ప్రాతిభాషిక సత్తా వారమార్థిక సత్తా అక్కడ కూడా సత్తానే బ్రహ్మము పరిణామం చెందలేదు బ్రహ్మము సృష్టిగా మారలేదు బ్రహ్మం ఎప్పుడు బ్రహ్మమే పరిణామవాదాన్ని ఖండించేసేది అర్థమైందంటే జాగ్రత్తగా జ్ఞాన మార్గం ఎట్లా చే చేస్తుందంటే ముందు ఒక వాదాన్ని నీలో ప్రవేశపెడుతుంది ఒక ఆలోచనని ప్రవేశపెడుతుంది ఒక అధిష్టానాన్ని నిర్ణయిస్తుంది ఒక ఆశ్రయ పద్ధతిని నీలో వాదనకి ప్రవేశపెడుతుంది ప్రవేశపెట్టి అధిష్టానాన్ని ఆరోపించిందా లేదా అధ్యారోపం చేస్తుంది చేసిన తర్వాత ఏం చేస్తుంది నువ్వు అలా అయ్యేంత వరకు ఆ వాదాన్ని కొనసాగిస్తుంది అలా అయిన తర్వాత ఆ అనుభవం వచ్చిన తర్వాత ఆ తెలివి వచ్చిన తర్వాత ఆ జ్ఞానం వచ్చిన తర్వాత నీలోనే మరలా అపవాదం చేసేటటువంటి దాన్ని ప్రవేశపెడుతుంది ఇప్పటి వరకు చేసిందంతా వేస్టే ఇప్పటి వరకు ఉన్నదంతా వేస్టే అని ఒక అపవాదాన్ని ప్రవేశపెడుతుంది అంటే ఏంటంటే వృధా ఇదంతా అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అవసరం ఏమంటే ఆ మాట ముందు చెప్పేయచ్చుగా ముందు చెప్తే చెడిపోతాడు వాడికి తెలివే రాకుండా ఆ జ్ఞానమే రాకుండా ఆ సాక్షిత్వ నిర్ణయం కాకుండా ఆ జీవన్ముక్తి నిర్ణయం కాకుండా ఆ బ్రహ్మనిష్ట నిర్ణయం కాకుండా అపవాదం చేయడం వీలుగా అంటే అపవాదం చేసే సామర్థ్యం దేని వల్ల వస్తుంది జ్ఞానం వల్ల వస్తుంది బ్రహ్మనిష్ట వల్ల వస్తుంది కాబట్టి అధ్యారూపం అవసరమా కాదా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా అవసరం అసలు అదే చేయకపోతే నీకు అసలు బ్రహ్మనిష్టే రాదు బ్రహ్మనిష్టే రాకపోతే బ్రహ్మమును కాదనగలిగే అపవాదం ఎట్లా వస్తుంది అసాధ్యం ఈ దగ్గర లేనే లేదు అసలా ఆ శక్తే లేకపోతే ఆ సత్తాన్న నిర్ణయమే నీకు రాకపోతే సత్తాని సద్రహితం అనేటటువంటి అపవాదం చేసేటువంటి స్థాయికి ఎలా వెళతావు వెళ్ళలేవు కదా కాబట్టి తప్పక నువ్వేం చేయాలి మొదట అద్వైత స్థితిని పొందాలి తదుపరి నువ్వు మార్గాల్లో పరిణామాన్ని పూర్తి చేయాలి ముందు అతీతంగా నిలబడాలి తదుపరి రహితంగా తనను తాను లేనివాడుగా తెలుసుకో చదు మనస్సుతో తాన చంద్రుట చేతనే సమస్తమైన దుఃఖములు కలిగినవి అంతే మనస్సును నిగ్రహించుట బహు కష్టం వెరీ ఇంపార్టెంట్ నిగ్రహించే పని చేయకూడదు దాంతో ఏమంటే ఏం సాధన చేస్తున్నారండి చాలా మంది మంచిగా మాట్లాడే వాళ్ళ మనసుని నిలవడం లేదండి నిలబడడం దానికేగా మనసు అని పేరు నిన్ను దాన్ని ఎవరు పట్టుకోన్నారు చూడండి అందరూ ఏ అందరికీ ఒకటే సమస్య ప్రాబ్లం అందరికి ఒకటే ఎంత ప్రయత్నం చేసినా మనసు మాత్రం నిలబట్టలేదు ఆహా జీవిత సత్యం బోధబడింది నిలబడని దానికే మనసు పేరు నువ్వు నిలబడవచ్చు కదా నిన్ను మనసు ఎమ్మడవరు పరిగెట్టమన్నారు నువ్వు నిలబడితే పని అయిపోయేదానికి నువ్వు మౌనంగా ఉంటే పని అయిపోయేదానికి నిన్ను దాంతో ఎవరు మాట్లాడమన్నారు నిన్ను దాంతో ఎవరు సంబంధపడమన్నారు నిన్ను దాంతో ఎవరు తాదాత్మ్యత చందమన్నారు? అజేటండి నేను వేరే మనసు వేరేనా సత్యమే కదా నువ్వు మనసు వేరే ఈ సత్యం బోధపడడానికి చేసే ప్రయత్నం ధ్యానం వలన నీకేమిటయ్యా ప్రయోజనం ధ్యాసను నిలబెడితే ఏమిటయ్యా నీకు ప్రయోజనం ధ్యాసే ధ్యానం అన్నారు తెలియడం అమ్మగారు అంటే అర్థం ఏంటి నేను మనసు కంటే వేరుగా ఉన్నానన్న ధ్యాసను నిలబెట్టుకో వెరీ ఇంపార్టెంట్ అది ధ్యాసే ధ్యానం అంటే అర్థం నేను మనసై ఉన్నానని అనుకున్నాం అనుకోండి ఫినిష్ అయిపోయిందంతా ఒక్క ఒక్క మెట్టు దిగితే చాలండి అన్నారు అంతే ఎవరు చేయమన్నారు నేను ఒక మెట్టు